ఏమి చేయడం లేదంటే నేను కొట్టను కూడా పుట్టలేదు నేను కోరు కూడా పోవడం లేదు ఎందుకని అన్ని పనులు దేంతో మొదలైనవి కొట్టడంతో మొదలైనవి ఆఖరి పని ఏమిటి పోవడం అంతా అయిపోతుంది మొదటి పని పుట్టడం చివరి పని పోవడం ఈ పుట్టడం పోవడం అన్న పని నాకు లేదురా బాబు ఎవరికి లేదు అక్షరుడికి లేదు దేహికి లేదు శరీరికి లేదు దేహికి శరీరికి లేకపోతే మరి దేనికి ఉందండి శరీరానికి మాత్రమే ఉంది ఏమంటే శరీరం అంటే ఏమిటండి ఆ శరీర ప్రాణమనోబుద్ధి సంఘాతం అంతా శరీరమే నీ భావనామయ శరీరం కూడా శరీరమే విశ్వ తైజస ప్రాంగ ప్రత్యేగాత్మ విరాట్ హిరణ్య గారికృత పరమాత్మలనే ఎనిమిది శరీరములే జాగ్రత్తగా గమనించాలి ఎనిమిది శరీరాలు ఎనిమిది వ్యవహారాలు ఎనిమిది ప్రపంచాలు ఎనిమిది మంది సాక్షులు ఆయా వ్యవహారానికి సాక్షి ఇదంతా వేదాంతం చక్కగా వివరిస్తుంది విచారణకు చెప్తుంది నిర్ణయంగా ఉండమని చెప్తుంది వీటన్నింటిలో నేనెవరిని వీటన్నింటిలో నేను సాక్షిని ఇవేమీ నేను కాదు ఇవన్నీ నీకు తెలియాలి ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి ఇవన్నీ నీ విచారణలో ఉండాలి ఇవన్నీ నేను కాదని నిరసించాలి నిష్క్రియోహం కార్యకారణ సంబంధాన్ని నిరసించాలి అలా నిరసించినప్పుడు మాత్రమే నువ్వు కరెక్ట్ కాకుండా పోతావు ఇక చిన్న ఉదాహరణ చెప్తా ఒక పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఆయన దగ్గరికి ఏం చేస్తాడు పన్ను పీకి చేతిలో పెడతాడు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కళ్ళు పీకి చేతిలో పెట్టడం కుదరదు వాడు కళ్ళు ఉంచే ట్రీట్మెంట్ చేయాలి వీడు పళ్ళు పీకే ట్రీట్మెంట్ చేయాలి దీనికి అది చేస్తే కుదరదు దానికిది దీనికిది చేసి నేను కర్త కాదండి అంటే ప్రమాదం వస్తుంది సమస్యంది పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు పీకిన పళ్ళు అన్నీ పేషెంట్ల వివరాలన్నీ నాకు ఒకసారి చెప్తారా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఏమేం చేస్తున్నారో అసలు ఆ పళ్ళన్నీ పనిచేస్తున్నాయో లేదు మళ్ళా ఎప్పుడన్నా మీరు కనుక్కున్నారా అన్నారు వచ్చిన వాడి పన్ను పీకి చేతిలో పెట్టడమే నా పని మిగిలిన పని నాది కాదు నాయన మిగిలిన వాడి జీవితం మొత్తానికి నేను బాధ్యుని కాదు ఒకవేళ వాడికి పళ్ళు సరిగా నేను పెట్టిన పళ్ళు సరిగా పని మళ్ళా వస్తాడు అంతేగాని ఆ పేషెంట్ ఎలా ఉన్నాడని డాక్టర్ గారు వెళ్ళి మళ్ళా వాడి ఎంక్వైరీ చెయ్యి చేస్తాడా చెయ్యాలా ఏమంటే మీ పేషెంట్ సరిగ్గా ఉన్నాడా లేదా మీరు చేసిన ట్రీట్మెంట్ సరిగ్గా అయిందా లేదా వాడు బాగుపడ్డా లేదా కనుక్కోవలసిన బాధ్యత మీకుందా లేదా అని డాక్టర్ గారిని అడిగామనుకో అయిన ఏమంటారు ఆ బాధ్యత కానీ ఆ కర్తవ్యం కానీ నాకు లేదు అయినా వాడి బాధానివారణ తత్కాల బాధానివారణ ఉపశమన ప్రకరణం వరకే నా పనికి ఆ సమయానికి కష్టం తగ్గిందా లేదా నొప్పి తగ్గిందా లేదా ట్రీట్మెంట్ ఇస్తానే గానీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అడి ఫోన్ చేసి ఏనైనా నేను పెట్టిన పనులు సరిగ్గా పనిచేస్తున్నాయా సరిగ్గా పనిచేస్తున్నాయా అని అడిగాడే అనుకోండి ఏమవుతుంది వీడి పరిస్థితి డాక్టర్ జీవితం కుదరదు పేషెంట్ జీవితం కూడా కుదరదు కాబట్టి ఎక్కడో మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ అవసరమైనటువంటి దానికంటే మించి ప్రవర్తించడం స్వరూప జ్ఞానం అనేటటువంటి నియమిత ప్రవర్తన కలిగి ఉండాలి కాని బహిర్ముఖమైనటువంటి ప్రవర్తనని గనక పెంచుకుంటూ పోతే దానికి ఏమి అద్దు పరిధి ఏమి ఉండదు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నిష్క్రియోహం ఈ డాక్టర్ గారే నా పళ్ళు పీకి చేతిలో పెట్టేటండి ఈనే కర్త అన్నామే అన్నాడు అనుకోండి సో నాటగారు ఏం చేస్తాడు ఆయన పని ఆయన చేస్తాడు ఆయన ధర్మం ఆయన కర్తవ్యం ఆయన నిర్వహిస్తాడు అంతే అంతే తప్ప నేనే దాని నీ నీ సమస్యలన్నింటికి నేనే కారణమా అంటే అవన్నీ నేను కారణం కాదంట ఈ ప్రపంచంలో ప్రతిదానికి కూడా నేనే కర్త నేనే కారణం అన్న ఒక్క నిర్ణయం వలన కొనరపు జననం కొనరపి మరణం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్షరుడు నేనే కర్త అంటాడు అక్షరుడు అంతటికీ తాను కర్త అయి ఉండి నేను కర్త కాద ఇద్దరి మధ్య ఒకటే భేదం క్షరుడు ఏమంటాడంటే అన్నిటికీ నేనే కర్త అంటాడు వీడి పద్ధతి అది అక్షరుడు బ్రహ్మాండ సాక్షి మొత్తం బ్రహ్మాండం అంతా నడిపించే కథంతా ఆయనే కానీ అక్షరుడు ఏమంటాడంటే అసలు నేను కర్త కాదురా బాబు నేను కర్త కాదు అని చేయటం అనే ఒకే ఒక్క అభ్యాసం వలన నువ్వు క్షరుడన్న లక్షణం నుంచి అక్షరుడు లక్షణానికి ఎదుగుతావు అందుకని అభ్యాసం చేయమంటున్నావు నీ వల్ల కాదని తెలుసు నేను కర్త అనుకోకుండా చేయడం నీ వల్ల కాదని బాగా తెలుసు అందరికీ గురువులందరికీ తెలుసు ఎందుకని గురువు గారు పాఠం చెప్పేటప్పుడు నేను పాఠం చెప్పడం